సదాశివసార శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాయ నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే ఆత్మస్వరు బంధు ఇరవై ఒకటో శ్లోకం చూస్తూ నమో అందము వేదా వినాశిణం నిత్యం ఎనమం వ్యయం కథం సపురుష పాత ఈ శ్లోకంలో ప్రతిపాదన ఏమంటే యేద య వేద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 ఆత్మస్వరూపమును తెలుసుకున్న వ్యక్తి విద్వాన్ అటువంటి వ్యక్తి సపురుష అటువంటి వాడు జ్ఞాని కం ఘాతయతి హంతికం ఆక్షేపము వాడు ఎవడిని కొడతాడు ఎవడిని కొట్టిస్తాడు కొట్టడం అంటే ఊరికే సందర్భం కొట్టడం ఇంకొక అన్నిటికీ కాదు దాని అర్థం ఏంటంటే వాడు ఏ పనిని చేస్తాడు ఏ పనిని చేయిస్తాడు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 ఇంకొకటి చేత చేయిస్తాడు రెండింటికి వీడే పూచి వహించాల్సి ఉంటుంది సో ద్విధ కర్తృత్వం మనకు కనపడుతుంది సో ఆత్మజ్ఞాని ఆత్మస్వరూపము తెలుసున్నవాడు వాణి ఎందు తాను చేయుట అనే కర్తృత్వం కానీ ఇతరుల చేయించుట అనే హేతుకర్తృత్వము అంటారు దాన్ని కారయితృత్వము చేయుట చేయించుట కర్త కారయిటా చేయవా చేసేవాడు చేయించేవాడు ఆ హేతుకర్తృత్వము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 అధర్మాన్ని చేసినా చేయించినా పాపం పుణ్యం వల్ల సుఖం పాపం వల్ల దుఃఖం ఈ సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి వ్యక్తిని పరిచ్ఛిన్న జీవుడను నేను ఇది వ్యవస్థ ఇది ఇది లోకంలో ఉండే వ్యవస్థ లోకంలో వందకి నూరు మంది లాగే ఉంటారు వందలో నూరు మంది ఇలాగే మాట్లాడతారు అంటే ఇంక ఎంతమంది దీనికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది అసలు లేరు అని ఏమండి కానీ మీరు వేదాంతం స్వరూపంలోకి వస్తే మాత్రం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 లోకాన్ని జనాల్ని మెప్పించటం చాలా అసంభవమైన విషయం జనాల్ని మెప్పించడం మాట అలాంటి పెట్టి జనాలు కోప్పడతారు చాలా ఇబ్బంది పడతారు చాలా కష్టపడతారు ఒకప్పుడు పాఠం చెప్పడం కూడా కష్టం అవుతుంది ఆ గ్రూపును బట్టి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే జనంలో ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి కూర్చొని నేను మొదలెట్టాననుకోండి అక్కడ వంద మంది వస్తారు ఎవరు జరుగుతుందో చూద్దామని వస్తారు వాళ్ళకేదో ఏదో సుప్రభాతం ఇలాంటివి చెప్తే పర్వాలేదు కానీ వెంకటేశ్వర సుప్రభాతం ఇలాంటివి ఏవో రెండు శ్లోకాలు చెప్పి ఆయన అలాగే నిద్రలేవబోతుంటే బ్రహ్మగారు విష్ణువు వెళ్ళిపోయి అక్కడ బయట విష్ణువు కాదన్నట్టు శివుడు వెళ్ళిపోయి బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇంద్రుడును వరుణ్డు వస్తే బెత్తాలు పుచ్చుకొని వీళ్ళు కొట్టేస్తూ ఉంటారు అంతటి అలా చెప్తే అప్ప అనే ఆ విధంగా మీరు మెప్పించగలరు కానీ ఆత్మకి కర్త కాదు కారయిత కాదని చెప్పి ఎవరిని మెప్పించగలరు మీరు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 గీత శ్లోకంలో అర్థం ఎలా ఉంది తాత్పర్యం ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం ఇది మహాత్ముల అనుభవం అలా ఉంది అని చెప్తారు దాన్ని చెప్తే లౌకికుల అనుభవం ఎలా ఉంటుంది ఈ పనులన్నీ చేస్తున్న కర్తలము మేమే అనే అనుభవంలో లౌకికులు ఉంటారు వాళ్ళకి ఈ సత్యాన్ని గుర్తించటానికి చాలా కష్టం అవుతుంది కానీ జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది దాని మీద ప్రసంగం ఇప్పుడు అక్కడ భాష్యంలో ఏమైనా ఉన్నామంటే హంతే హెతు ఆక్షేప ఉదాహరణార్థత్వేన అంతవరకు చదివాం అందుకే కొట్టడం అంటే దాని అర్థం క్రియ ఏదో ఒక క్రియ చెప్పాలి కాబట్టి అక్కడ కొట్టడం అనే క్రియ చెప్పారు వండడం వండు ఆత్మ వండదు వండించదు అని కూడా చెప్పచ్చు ఆత్మ వంట వండదు వంట వండించదు అని కూడా చెప్పొచ్చు అది కనుక ఆ సందర్భం పాకశాస్త్ర సంబంధం అయితే అలాగే చెప్పండి కానీ ఇక్కడ యుద్ధానికి యుద్ధరంగపు సంబంధ ప్రకరణం కనుక కొట్టదు కొట్టించదు కాబట్టి ఆ కొట్టడం గురించి మీరు చింత చేయకండి అంతే హేతు ఆక్షేప ఉదాహరణార్థత్వేనా సర్వక్రియా నిషేధమే చేయబడుతోంది ఆత్మయందు ఏ కర్మలు ఏ ఏ క్రియ ఏ క్రియలకి ఆత్మకర్త కాదు కారయిత చేయించేది కూడా కాదు అని నిషేధం చేయబడింది అంతవరకు వచ్చాం దాని ఒక శంక ఆశంక విదూషంభవే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 తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా అంటే ఏమిటండి మీరు ఏం చెప్తున్నారు ఆత్మస్వరూపం తెలిసిన వాడికి కర్మలు ఉండవనా మీరు చెప్పేది ఏమిటో అలా ఎలా చెప్తారండీ కర్మలు ఉండవని చెప్పడానికి తగ్గంత బలమైన హేతు ఏమైనా కడుపులో మీ బుద్ధిలో ఉండే చెప్తున్నారా లేకపోతే ఏదో రోడ్కొచ్చినట్టే చెప్తున్నారా అని పూర్వపక్షం గట్ ది పాయింట్ దట్ ఈస్ హౌ ద పూర్వపక్షం ఈస్ సో విదూష కర్మ అసంభవే ఆత్మస్వరూపం తెలిసిన విద్వాంసునకు కర్మ ఉండదు కర్మ సంభవం కాదు అంటే ఆయన కర్త కాల కర్త కజాలడు కర్మలు ఉంటాయి కానీ ఆయన కర్త కర్త కాడు ఆయన యొక్క కర్మలే అనే విషయాన్ని మీరు చెప్పేప్పుడు కం హేతు విశేషం పశ్యన్ మీరు ఈ మాట మాట్లాడుతున్నారే మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణం అలా చెప్పటానికి మీకు తెలుస్తూ మీకు కంటికి కనబడుతుందా ప్రత్యేక కారణం ఏదైనా ప్రత్యేక కారణం తెలిసే మీరు ఈ మాట చెప్తున్నారా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 తగినంత హేతువు మనస్సులో పెట్టుకుని మీరు చెప్తున్నారా అని పూర్వపక్షం చూడండి పూర్వపక్షం ఎలా ఉంది సో నేను ఇలాంటి పురపక్షాలు చాలా చూశాను మామూలుగా పాఠాలు చెప్పేప్పుడు ఇండియాలో పాఠం చెప్పినప్పుడు పాపం అంతా చక్కగా తలక ఊపిస్తూ లేచక్కారు ఇప్పుడు ఆత్మకర్త ఈ ఇలాగే చెప్తాడు లే పర్వాలేదు అని తెలుసుకోలేదో అది వేరే సంగతి కానీ దెబ్బలాట పెట్టని అమెరికాలో అక్కడ పాఠం చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ పని చేసినా త్వరగా చేస్తారు లూజ్గా ఏ పని చేయరు వచ్చి క్లాస్లో కూర్చుంటారు ఏమిటంటే మీ పాఠం ఏమిటి వేళ ఆత్మ అకర్త ఓ ఆత్మ అకర్త అంటే ఆత్మకర్త కాదు అంటే కర్మలు ఆత్మ నిద్రపోతుందని మీ అభిప్రాయం కాదు కర్మలు ఉంటాయి కర్మలు ఉండి కూడా ఆత్మకర్త కాదు అంటే ఆత్మ ఏమిటంటారు నేను నాకు ఆత్మకి ఉండే సంబంధం ఏమిటి మీరే ఆత్మ అంటే మీ అభిప్రాయం ఏమిటి నేను కర్తని కాదనా అంటే కర్మలు ఉన్నా ఆ కర్మలను చేసి వాడిని నేను కాదునా మరి ఎవరు చేస్తున్నారు కర్మలు మేనత కొడుకు చేస్తున్నాడా మేనమా కొడుకు చేస్తున్నాడా క్యా బాత్ కర్ర హే హే అని అడుగుతారు ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి వాళ్ళు యోగ్యంగానే అడుగుతారు తెలుసుకుందామనే ఉద్దేశంతో అడుగుతారు ఒకప్పుడు కోపడతారు కూడా ఎందుకంటే వాళ్ళు అల్కుంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది అదే కానీ నేను మీకు మనవి చేసేది ఏమిటంటే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 యొక్క వికాసం మీలో ఉన్నట్లయితే చేలే లెటెస్ట్ లుక్ ఇంటో దాని సంగతి యొక్క తేలుతో ఇది అనుభవానికి సంబంధించిన విషయం జీవితానికి సంబంధించిన విషయం గీతంటే ఇదేమో అకాడమిక్ డిస్కోర్స్ లాగా కాదు కర్మలున్నాయి కానీ కర్త లేడు కర్మలున్నాయి కర్త లేడు ఇది ప్రతిపాదన దెర్ఆర్ యాక్షన్స్ యాక్షన్స్ హ్యాపెన్ బట్ దే డు నాట్ హ్యాపెన్ బై ది ఏజెన్సీ ఆఫ్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ దే హ్యాపెన్ ఇప్పుడు ఈ ఈ పరిస్థితిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి అన్నం వంట వండారు ఎవరు వండారు నేను వండారు మేము చిన్నప్పుడు ఒక మోళీ సాహిబు అని మోళీ మోళీ సాహిబు అని రూదురా మోళి పక్కన మోళీ వయసుతో చేస్తాడు అతను మ్యాజిక్ లాగా ఏదో చేస్తాడు చేసే పది రూపాయలు సంపాదించుకుంటాడు నేను ఒకసారి మోళీ సాహిబ్ ఏదో చేస్తుంటే చూద్దామని వెళ్ళా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 అంటే ఈ ఈ సా ఈ సాబు ఈ సాబు చేతికి ఏముందిరా అని అంటే రిష్టివాచి ఉంది చెప్తాడు వాడు చెప్పేవాడికి వెళ్ళి ఎంత కరెక్ట్గా చెప్పాడో వాడు ఒక కాయల దగ్గరికి వెళ్ళి చేయిలు ఆపట్టుకుని ఈ సాబు చేతికి ఏముందిరా అని అడుగుతాడు రిష్టివాచి ఉంది చెప్తాడు ఈసారి మొగాళ్ళు వదిలిపెట్టి కొంతమంది ఆడవాళ్ళు కూడా చేరతారు కదా ఒక అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎరా ఈ మెడలో ఏముందిరా అంటే నెక్లెస్ ఉంది అని చెప్తాడు ఈ రకంగా లాగైదు ప్రశ్నలు చెప్తాడు ఆ తర్వాత ఇంకో ప్రశ్న మళ్ళీ దీంట్లో కొంత జోక్స్ జోక్స్ కూడా వేయాలి వాడి జనాలు ఒక అరగంట సేపు ఉత్సాహపరిచి వాడు అడుగుతాడు ఎరా రూమ్ ఎవడు ఊడుస్తాడు రా అని అడుగుతాడు అంటే నువ్వు అని చెప్తాడు వాడుకున్నా కుర్రాడు మరి నీళ్ళు చల్లి ముగ్గు ఎవరు రా అంటే నువ్వే వంట ఎవడు బోయ మంచం ఆడేస్తాడు రా నువ్వు మంచం మీద పక్కా ఆడేస్తాడు రా నువ్వు దాని మీద నిద్ర ఎవడిపోతాడ్రా నేను అని చెప్తాడు ఇది క్వశ్చన్ ఆన్సర్స్ యొక్క స్వరూపం కాబట్టి దీంట్లో వీడు కర్త ఎన్నింటికి కర్త ఒక్కదానికి వాడు కర్త ఇంకా మిగిలిన క్రియలు దేనికి వాడు కర్త కాదు మన జీవితం ఇలాగే ఉంటుంది ఇప్పుడు వంట వండరు ఎవరు నేను వడ్డించుకున్నది ఎవరు నేను తిన్నది ఎవరు నేను అరిగించింది ఎవరు ట్రబుల్లో పడింది ప్రభుల్లో పడింది కదా అన్నం అరిగింది అరిగించింది ఎవరు జీర్ణం చేసింది ఎవరు కాబట్టి తోడా దాల్మే కాలా హాయ్ అంటే కొన్ని ప్రశ్నలకి నేను నేను అని ఒక ప్రశ్న దగ్గరకు వచ్చేప్పటికీ ప్రశ్న అటక్ అయిపోయింది దానికి సమాధానం దొరకట్లేదు కాబట్టి అంటే ఇప్పుడు నాలుగు కర్మలు ఉన్నప్పుడు వండటం తినటం అరగటం మూడు కర్మలు ఉన్నాయి మూడు కర్మల్లో రెండు నేనా ఒకటి అసలైంది నేను కాదా సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఏమండ తర్వాత చెమట పట్టిందండి దీనికి కర్త ఎవరు చెమట పట్టింది కదా బాడీలో దానికి ఖర్తెవరు తెలియదు నేనైతే కాదు నేను నేను కర్తనైతే చెమట ఎందుకు పట్టిస్తాను నేను కర్తని కాదు ఆకలి వేసింది కర్తెవరు నేను కాదు అరిగింది అన్నం అరిగింది కర్తెవరు నేను కాదు గుండె కొట్టుకుంటుంది లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుందండి ఎనిమిది కోట్ల సార్లో ఎనభై కోట్ల సార్లో కొట్టుకుంటుందిట వీడు బతికుండగా అన్నిసార్లు కొట్టుకుంటుంది అది దానికి ఖర్తెవరు నేను కాదు రక్తప్రసారానికి ఖర్తెవరు నేను కాదు ఈ కారు కొనడానికి ఖర్తెవరు నేనే వాడిస్తుంది గాలి పీల్చి విధిపెట్టడానికి ఖర్తెవరు నేను కాదు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 అది మోక్షం అది ఇంక అంతకంటే వేరే మోక్షమేముండదు కర్మలు జరుగుతున్నాయి కానీ నేను కర్తని కాదు అని ఎవడైతే తెలుసుకుంటాడో తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవడమో తెలుసినా ఇంకా ఆ జ్ఞానము మళ్ళీ ఇది పరోక్ష జ్ఞానం అపరోక్ష డైరెక్ట్ నాలెడ్జ్ ఇన్ డైరెక్ట్ నాలెడ్జ్ మళ్ళీ ఇన్ని విభాగాలు ఉండవు తెలుసుకుంటాం అంతే ఎలా తెలుసుకుంటామో అంటే వేలు పెడితే కాలుతుంది అని ఎంత స్పష్టంగా నాకు తెలుసో అంత స్పష్టంగా అంత క్లియర్గా నాకు తెలుసు ఏమని నేను కర్తను కాదు అలాగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు విద్వాన్ అనబడతాడు అటువంటి విద్వాంసుడికి అదే మోక్షం ఉంటాయి కర్త సో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు సయుక్త కృత్స్న కర్మ కృతని స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృతని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఈ ప్రతిపాదన ఇక్కడ మొదలయ్యి గీత పద్దెనిమిది అధ్యాయాలు పూర్తయ్యేదాకా అవసరమే ఉంటుంది ఈ మాట ఎందుకంటే మోక్షానికి సంబంధించినటువంటి ప్రసంగం తర్వాత నేను ఇంకొకటి మనం చేస్తాను నేను ఈ కర్మలు చేశాను అని మనం అనుకుని మనం గోతులో పడుతూ ఉంటాం ఇప్పుడు ఒక తల్లి గర్భవతి అయింది గర్భవతి ఆమె గర్భవతి అయ్యి గర్భము వృద్ధి చెందుతున్నది దానికి కర్తెవరు గర్భం వర్ధడానికి కర్తెవరండి ఆవిడ కర్తనా కాదు శిశువు జన్మించడానికి కర్తెవరం ఆవిడ కర్తనా కాదు శిశువు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు దీనికి కర్తెవరు అంటే నేను కర్తనంటున్నాను ఆమె నానకపోయినా ఆయన అంటాడు ఎలాగా ఎలాగా కర్త ఎలా కర్తయ్యాడు ఇప్పుడు చెట్టు పెరుగుతోందండి దానికి కర్తెవరం ఇప్పుడు రైల్లో వెళ్తుంటే ఈ బొ భువనగిరి వెళ్తుంటే ఇటువైపు అటువైపు టేకు చెట్లు పెరుగుతూ ఉంటాయి ఆ ప్రతి టేకు చెట్టుకి ఒక లేబుల్ వేసి దాని మీద ఒకటి పేరు ఉంటుంది ఆ ఆ టేకు చెట్టు వీడిది వీడి టేకు చెట్టు వీడి పేరు అంటే వీడి చెట్టుకి డబ్బులు వసూలు చేసి అప్పట్లో అమ్మారు ఇన్వెస్ట్మెంట్లో ఇదో టేకు చెట్టు మీద ఇన్వెస్ట్మెంటు ఈ జలాలని ఓసగించడానికి ఎన్ని ఉపాయాలంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చే స్వామిజీ మీకు టేకు చెట్టు ఉండాలి మీకని చెప్పండి ఎందుకు నాకు టేకు చెట్టు ఎంత యూ డోట్ డో ఇట్ మీ ఆశ్రమం పేరు మీద ఒక పది టేకు చెట్లు ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క టేకు చెట్టు ఇప్పుడు పాతామో పాతే పద్నాలుగు సంవత్సరాలు ఏమి ఎంత అప్పుడు మీరు అమ్మితే టేకు కలప ధర ఇంకెందుకు ఎవరికి అవసరమైంది అంటే వీకెందుకు తీరు అవి పెడతావు ఓకే ఓకే సో లవ్ వాట్ షుడ్ ఐ డూ యూ పర్చేజ్ ఫోర్టీన్ ట్రీస్ అది ఎంత అవుతుంది ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు ఇది ప్రతిపాదన ఇంత పిలకలు ఎక్కడ వాడు వీళ్ళు పోస్తూ ఉంటాడు అది పెరిగి పెద్దవాడైతే వీడికి పద్దెనిమిది ఎంత వస్తుంది ఒక్కొక్క చెట్టుకి ఇదో ఇన్వెస్ట్మెంటు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 అది పెరుగుతుంది అంటే ఎవడి కర్తృత్వం వల్ల పెరుగుతుంది వీడి కర్తృత్వం వల్ల పెరుగుతుందా అమ్మిన ఏజెంట్ కర్తృత్వం వల్ల పెరుగుతుందా ఎవడు కర్త దానికి కర్త మానవ అయితే కాదు కర్త సో పిల్లవాడు పెరుగుతుంటే తల్లిదండ్రులు కర్తలా ఆ పెరగడానికి మేమే పెంచుతున్నాము అంటారు మీరు కంచడం ఏమిటండి పెరుగుతున్నాడా లేకపోతే మీరు పెంచుతున్నారా విచ్ ఈస్ వాడు పెరుగుతున్నాడండి మేము చదివిస్తున్నాము అవివేకం దాంట్లో మీరు చదివించడం ఏమిటండి వాడి బుర్రలో ప్రవేశించాలి కదా మీరు వాడి పక్కన కూర్చొని చదవరా అన్నారు వాడు చదువుతున్నాడు వాడి తర్వాత తెలిసింది వాడికి ఇప్పుడు వాడికి తెలిసిందంటే దాంట్లో కర్త ఎవరు మీరా కాబట్టి ఆత్మయందు కర్తృత్వము సుతరాము లేదు మీరు కేవలము మీ స్వరూపము తెలియని సందర్భంలో నేను కర్తను అనుకోవడమే కానీ నిజానికి అజ్ఞానం అంటే నేను కర్తను అనుకోవడమే అజ్ఞానం నేను కర్తను కాను అంటే అర్థం ఏంటి దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్ యాక్టర్ అంటే డూయర్ అనమాట దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్ మరి యాక్టర్ ఎవరు యాక్టర్ ఎవరో మీకు అనవసరం నువ్వు యాక్టర్ కావని తెలుసుకో చాలు యాక్టర్ ఎవరంటే ఏం చెప్తారంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు నువ్వు యాక్టర్ వాదానికి కాదు ఓకే దట్ ఈస్ గుడ్ ఇన్ అలాగే ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్ గుండె కొట్టుకోవడానికి ఐఎమ్ నాట్ ది యాక్టర్ ఆత్మ కర్త కాదు ఈశ్వరుడు కర్త అనే ఓ మాట ఉన్నది సరే ఈశ్వరుడు కర్త అని అంటే అభిప్రాయం ఏంటంటే నేను కర్త కాదనే అభిప్రాయం అంతే కదండి ఈశ్వరుడు వచ్చి గుండె దగ్గర కూర్చుని ఇలా ఇలా కొట్టించాడని మీరు చూసారా ఉన్నాను నేను కర్త కాదు అన్నమాట ఖాయమైన మాట నిఖార్సైన మాట దాన్నే భక్తిపూర్వకంగా చెప్పినప్పుడు ఈశ్వరుడు కర్త చెప్తారు ఆ మాటకే మరో భాష్యం అది కాబట్టి ఆత్మకర్త కాదు ఇది నేను మీకు పూర్వరంగం అంతా చెప్పాను దీని మీద మీమాంసం ఇక్కడ విచారం ఏమిటంటే పూర్వపక్షికి పూర్వపక్షికి నేను కర్తను అనే దృఢమైన విశ్వాసంలో ఉంటాడు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు యజ్ఞం చేసి వచ్చాడు అనుకోండి ఐదు రోజులు ఉపవాసం చేయాలి పాలు తాగి బతకాలి మనిషి చిక్కిపోతాడు ఆ యజ్ఞంలో నిద్ర తిండి తిప్పలు ఏముండవు ఒంటి నిండా వెన్నరాశ కూర్చుంటాడు స్నానం ఉండదు ఏముండదు సో ఆ రకంగా నానాహింసపడి ఆ యజ్ఞం పూర్తి చేసి అవభృత స్నానం చేసి పెళ్ళికొడుకులవే తయారై వస్తాడు ఇప్పుడు ఈ యజ్ఞానికి కర్తవ నువ్వు కాదు అంటే వాడికి ఒళ్ళు మండిపోతుంది వైదిక్ వైదికుడికి దాంతో వాడు అడుగుతాడు కమ్ హేతు విశేషం పశ్యన్ ఏమిట నేను కర్తను కాదంటావు ఏ హేతు చూసి నువ్వు అలా అని ప్రశ్న దానికి సమాధానం నన్ను ఏవా ఆత్మన అవికర్మ సంభవ కారణ విశేష చెప్పాం కదండి మళ్ళీ అలా ప్రశ్నిస్తున్నారు ఏమిటి ఇది సిద్ధాంతే సిద్ధాంతం అంటున్నాడు చెప్పాం కదా మీకు ఆత్మన సర్వకర్మ అసంభవ కారణ విశేష ఉక్త ఆత్మయందు ఏ కర్మలైనా సరే సంభవించవు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 ఈ యాక్షన్కి ముందు చెయ్యి ఎలా ఉందో ఇంకా తర్వాత చెయ్యలా ఉండదు చేతిలో మార్పు వచ్చేస్తుంది వికారం వచ్చేస్తుంది వికారం వస్తుందా కదా వస్తుంది ఊడిపోతాయి ఏదో అవుతుంది మొత్తానికి అదే చెయ్యి కాదు ఇంకా యాక్షన్కి ముందున్న చెయ్యి వేరు యాక్షన్ తర్వాత ఉన్న చెయ్యి వేరు తర్వాత యాక్షన్కి ఇలా కొట్టినప్పుడు కొట్టడానికి ముందున్న బెంచ్ వేరు దెబ్బతిన్న తర్వాత బెంచ్ వేరు ఇక్కడ మీకు అలా స్పష్టంగా కనపడకపోవచ్చు ఇప్పుడు మీకు స్పష్టంగా కనపడాలంటే నేనేం చేయాలి ఓ సుత్తు తీసుకుని ఆ గోడ మీద కొట్టి దాని పెళ్ళు ఊడి కింద పడాలి నాకు ఇది వెడుకు పుట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు నేను కర్తనని మీకు స్పష్టంగా తెలుస్తుంది అంతే కదా అప్పుడు ఇంకా ఈ కొట్టిన వాడికి వికారం ఉంది అయితే పట్టు వేసుకుని బెల్లవదు సుల్లం పట్టు మీ ఈ పట్ట ఏమిటండి అంటే ఏం చెప్పుంటారండి సుత్తితో గోడకేసి కొట్టాను నెప్పి పుట్టింది అంటే ఓహో అంటే క్రియ వల్ల వికారం ఇక్కడ వచ్చిందన్నమాట కర్తకి వికారం వచ్చింది ఏమిటండీ ఆ గోడ అలా చిల్లుపడింది ఏమిటి అక్కడ పెళ్ళి ఊడిపోయింది ఏంటంటే అంటే సుత్తు వేసి ఊడిపోయింది ఆహా దానికి వికారం వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ సరిపడింది కదా ఇలా అంటే సరిపడకపోవచ్చు ఇలా అలా సరిపడాలి ఇలా అంటప్పుడు కూడా అదే పరిస్థితి బట్ దృఢంగా ఎగ్జాంపుల్ చెప్పాం కాబట్టి ఎప్పుడైనా సరే క్రియ ఉంది అంటే ఈ క్రియకి ఇటొకడు అటు ఒకడు నిలబడి ఇటోక తత్వము అటు ఎంటిటీ ఉంటుంది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 రాముడు అంతకుముందు బెంగ పెట్టుకున్నాడు ఈ తిమల రావణుని ఎలాగరా సంహరించడం భగవంతుడా తీరా సంహారం అయిన తర్వాత అమ్మాయ్యా అక్కడికి ఇదో పన అయిందని సంతోషించాడు కాబట్టి మరి వికారం వచ్చిందా లేదా రాముళ్ళు రావణుల్లో వికారం ఎలాగో వచ్చింది కనపడుతూనే కాబట్టి ఎక్కడైనా క్రియ ఉంది అంటే క్రియకి డైపోల్ అది రెండు పోల్స్ ఉంటాయి సో ప్లస్ మైనస్ అన్నట్టుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సో సబ్జెక్ట్లోనూ వికారం వస్తుంది ఆబ్జెక్ట్లోనూ వికారం వస్తుంది ఆత్మయందు ఏ వికారములు లేవు అంటే అర్థం ఏంటండి ఆత్మ సబ్జెక్టివ్ కాదు ఆబ్జెక్టివ్ కాదు క్రియకి కర్త కాదు క్రియాఫలాన్ని అనుభవించేటువంటి ఆబ్జెక్టివ్ కాదు ఇది కాదు అది కాదు ఎందుకని ఆత్మ అవిక్రియము వికారం వచ్చిందంటే కర్తైనా అవ్వచ్చు లేకపోతే క్రియాఫలాన్ని అనుభవించేటువంటి కర్మైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వికారం రా వచ్చిందంటే ఎందుకంటే క్రియలో వికారం తప్పనిసరి వికారం అంటే మార్పు మార్పు తప్పనిసరి కానీ ఆత్మయందు ఎట్టి మార్పులు లేవు చేర్పులు లేవు మై గుడ్నెస్ అంటే అర్థం ఏమిటి క్రియకి ఆత్మకి సంబంధమేమి లేదని దట్ ఈస్ ఎస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆత్మన అవిక్రీయత్వం అది ఏ ఆత్మయందు ఏ కర్మలు సంభవము కావు అని చెప్పడానికి హేతు విశేషము అంటే పూర్ణ కారణము దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పొచ్చు అంటే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 వికాస్ ఆత్మ ఎందు వికారముందు లేవు ఇది హేతువు హేతు విశేషం నెససరీ అండ్ సఫిషియెంట్ కాజ్ చెప్పాముగా మీకు ఈ మాట మళ్ళీ అలాంటి ప్రశ్న పిచ్చి ప్రశ్న అలా వేస్తున్నారు అని సిద్ధాంతం అన్నాడు మళ్ళీ ఇప్పుడు పూర్వపక్షి సత్యం ఉత్త సకారణ విశేష అంటే వీడు పూర్వపక్షి అంటాడు ఈ పూర్వపక్ష వీడు వీడు బండస్వాధ్యాయ పూర్వపక్షం అంటే బండస్వాధ్యాయు అంటే నా అభిప్రాయం కరడుగట్టిన కర్తృత్వవాది కర్మలను చేసేవాడిని నేనే అనే కరడుగట్టినటువంటి కర్తృత్వవాది ఇప్పుడు చూడండి ఒకడు ఒక పాతిక సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుని ఇదంతా నేనే ఉద్ధరిస్తున్నాను అని ఏదో చేస్తాడు అంతా చేసి అంతా నేనే చేశాను అని అనుకునే లోపల మనం వెళ్ళి నీవు కర్తవి కావు చెప్తే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 కొడుకు చెప్పిన తర్వాత వేదాంత క్లాస్కి వస్తాడు ఏమన్నా భగవద్గీత చదువుకుందాం అనుకుంటున్నాము అని వస్తాడు అప్పుడు చెప్పాలి అదే ఎందుకంటే అది కొడుకు చెప్తాడు అన్నమాట నువ్వు చదివించే చాలా చాలాసార్లు వెళ్ళి అవుతారు కానీ కొడుకు చెప్తాడు కొడుకు కోళ్ళు చెప్పిన తర్వాత బుద్ధిమంతుడు అప్పుడు భగవద్గీత క్లాత్కు వస్తుంది వచ్చినప్పుడు నువ్వు కర్తవ్య కావు అంటే అప్పుడు ఓహో ఇస్ ఇట్ సో అని అప్పుడు పరిశీలనకు పెడతాడు అంశాన్ని ఆ స్టేజ్ వేరు ఈ స్టేజ్లో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 కారణం విశేషం చెప్పాలి స్పెసిఫిక్ కాజ్ చెప్పాలి జనరల్ కాజ్ చెప్పకూడదు సో స్పెసిఫిక్ కాజ్ చెప్పాలి కాలు జారిపడ్డానికి అడిగాను అడిగితే లా ఆఫ్ గ్రావిటేషన్ వల్ల కాలు జారిపడ్డాను అని చెప్పాడు అది జనరల్ కాజ్ అది అది అల్లరి కింద వాళ్ళమే గ్రావిటేషన్ ఈజ్ వన్ కాజ్ బట్ దెన్ అక్కడ ఏదో ఒక అరటిపండు తొక్క ఏదో ఉండబట్టే ఆ అరటిపండు తొక్క మీద కాలు వేసాను చూసుకోకుండా అందుకోసం గాలు జరిపడాను అని చెప్పాలి అంతేగాని లా ఆఫ్ గ్రావిటేషన్ వల్ల గాలు జరిపడానంటే అక్కడ ఉంటుంది అలాగే కారణ విశేష నువ్వు స్పెసిఫిక్ కాజ్ చెప్పు ఏమిటా స్పెసిఫిక్ కాజ్ అంటే ఇంకా స్పెసిఫిక్ కాజ్ ఏమిటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మేము పూర్వపక్షి వివరణ అన్యత్వాదూష అవిక్రీయాదాత్మన ఇది ఎందుకంటే నువ్వేమంటున్నావు ఆత్మ అవిక్రీయము అని తెలుసుకున్న విద్వాంసుడు కర్తకాడు అంటున్నావు అంతే కదండి ఆత్మ అవిక్రీయము అని తెలుసుకున్న విద్వాంసుడు కర్తకాడు ఇప్పుడు ఇక్కడ బండరాయి ఉంది ఈ బండరాయి బండరాయి అనే మాట ఆయన శంకర్లు వాడబోతున్నారు నేను యాంటిసిపేట్ చేసి నేనే వాడేస్తున్న స్థానం అని సో ఇప్పుడు ఈ బండరాయి అక్కడ ఉంది ఇక్కడ బండరాయి ఉంది నాకు తెలిసింది నేను తెలుసుకున్నాను ఏమన్నా ఇప్పుడు ఈ బండరాయి కర్త కదా కర్త కాదు అదే కర్మల్ని చేయదు సో బండరాయి కర్త కాదు బండరాయి అని తెలుసుకున్నవాడు కర్త కదా హౌ కన్యూస్ అయిదా ఇప్పుడు బండరాయి కర్త కాదంటే ఒప్పుకుంటాం కానీ బండరాయి అని తెలుసుకున్నవాడు కర్త కాదంటే ఏమనర్థం ఉందో దానికి సో ఆత్మకర్త కాదన్నారు మీరు ఆత్మ అవిక ఆత్మకర్త కాదు ఒప్పుకున్నాం అంతేకాని వీడు కర్త కాకపోవడానికి అభ్యంతరం ఏమిటి వీడు ఆత్మకర్త కాదు వాళ్ళు తెలుసుకున్న వాడు ఎందుకు కాకపోవాలి అని వీడి ప్రశ్న అర్థమైందండి ప్రశ్న ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా నేను అనే మాట ఆత్మంటేమనుకుంటున్నావా అని మేనత కొడుకున్నాం వేరవ కొలు కలుగుతున్నా నువ్వే ఆత్మలు ఇగో ఎందుకు రిజ్జే అంటారు లేదు ఇగో ఇలాంటి బుద్ధిమంతుడు ఉంటాడమే అన్నాం కాబట్టి ఆత్మ విక్రయం అయితే అవు ఆత్మ అవిక్రీయము అని తెలుసుకున్న వాడికేం పోయే కాలం వాడు ఎందుకు కర్త కాకపోవాలి వాడు కర్తే అని ప్రశ్న అన్యత్వాత్ విదుష అవిక్రియాత్ ఆత్మన ఇది అవిక్రీయమైన ఆత్మ వేరే అది తెలుసుకున్న వ్యక్తి విద్వాంసుడన్ను వంట వీడు వేరే అది కర్త కాకపోతే కాకపోవచ్చు వీడికి అర్థ అవుతాడు ఎలాగంటే ఒక ఆయన ఏదో చేస్తున్నాడు ఏమిటి చేస్తున్నారండి ఆత్మని దర్శిస్తున్నాను ఓకే ఎక్కడ దర్శిస్తున్నారు ఆత్మని హృదయంలో దర్శిస్తున్నాను ఎలా ఉంది ఆత్మ నిన్నటిదాకా వైట్ వైట్ బ్లూ వైటిష్ కలర్లో ఉంది ఇవాటి నుంచి బ్లూ కలర్లో ఉంది ఇది ఇది ఇలా సో ఆత్మ వైట్గా ఉందని నేను తెలుసుకుంటే నేను వైట్ అయిపోతానా నేనేమి వైట్ అయిపోను ఆత్మ వైట్గా ఉందని తెలుసుకున్న వాడిని ఆత్మ బ్లూగా ఉందని తెలిసిందనుకోండి అప్పుడు నేనేమవుతాను బ్లూ అయిపోతానా ఆత్మ బ్లూగా ఉంది అని తెలుసుకున్నవాడిని అవుతాను అలాగే ఆత్మ అవిక్రీయము అని తెలుసుకున్నవాడిని అవుతాను అంతే నేను ఆ అయిపోతాను అది కుదరదు పూర్వపక్షం ఉండవు ఇదే సిద్ధాంతం అనుకున్నారు తర్వాత నహి అవిక్రియం స్థాను విదితవత కర్మన సంభవతి ఇది చేడు ఏ వికారములు లేకుండగా స్థాణు అంటే బండరాయ్ ఓ బండరాయి ఉంటుంది ఏ వికారములు ఉండవు అంటే దాని ఎందు ఏ కర్మ ఉండదు దాన్ని తెలుసుకున్నవాడికి కూడా కర్మ ఉండదు అవిక్రియం స్థాను విదితవత దానిని తెలుసుకున్నవాడికి కర్మ నంభవతి కర్మ సంభవము కాదు ఇది నా అనే మాట పోసగదు అర్థమైందండి ఇది పూర్వపక్షం ఇది చేత్ అని ఈ విధంగా వాడు చెప్తే అంటే ఏమైపోయింది అక్కడికి ఆత్మని తెలుసుకున్నవాడు వేరు ఆత్మ వేరు ఇది వేరు అది వేరు అది ఆత్మ అకర్త అయితే అవని మాకేం అభ్యంతరం లేదు ఆత్మను తెలుసుకున్నవాడు అకర్త ఎందుకు అవుతాడు అని పూర్వపక్షం చాలా బుద్ధిమంతుడు అండి నా అంటే ఇలాంటి పూర్వపక్షులు కేవలం పుస్తకాల్లోనే ఉంటారని మీరు అనుకోవద్దు లోకంలో ఉంటారు ఈ పూర్వపక్షం ఇది నేను చెప్పాను కదా ఇప్పుడు ఒక నేను ఒకప్పుడు చెప్పడానికి మొహమాట పడతా ఎందుకంటే అబ్బాయి ఎవరో ఏదో సాధన చేసుకుంటూ ఉంటారు మనం ఎందుకు కాదనాలి అని కానీ ఒకప్పుడు మరి నిన్నమాటంగా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఒక ఆయన అన్నారు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏదో అన్నారు ఓకే వచ్చింది మంచిది ఏమిటి వచ్చింది ఏమిటి ఆత్మ నో వీ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే ఆ వచ్చిందని తెలి ఎలా తెలిసిందండి నాకు తెలిసింది అదిగో నాకు తెలిసిందన్నాడే వాడు ఆత్మ అంతేగాని ఆ వచ్చింది ఆత్మలా అవుతుంది ఇంకో ఈ పూర్వపక్ష అలాంటి ఆత్మని ఆత్మకర్త అయితే గాక ఆత్మ ఆకర్తని తెలుసుకున్నవాడు ఆకర్త ఎందుకు అవుతాడు అంటే ఆత్మని తెలుసుకునేవాడు వేరు ఆత్మ వేరు అని ఎలా వేరువేరు విభాగం చేసి పెట్టాడు దాని మీద సిద్ధాంతం నా విదూష ఆత్మత్వాత్ అది సంగ్రహవాక్యం నా నీ పూర్వపక్షం పొసగదు తప్పు ఎందువల్ల విద్వాంసుడని నువ్వు అన్నావే తెలుసుకున్నవాడని వాడే ఆత్మ వాడే ఆత్మ అండి విద్వాంసు తెలుసుకున్నవాడే ఆత్మ అంటే ఆత్మ అకర్త అయితే మరి తెలుసుకున్నవాడే అకర్త అవుతాడు ఎందుకంటే వాడే ఆత్మ అంటే వాడికంటే వేరే ఆత్మ ఇంకోటి లేదు విదుషా ఆత్మత్వాలు నేను ఇందాక మీకు రామనమ్మ చెప్పాను బ్లూ కలర్లో ఉందని తెలుసుకున్నాడే ఆ తెలుసుకున్నవాడు ఆత్మ సో సంథింగ్ లైక్ దాట్ కాబట్టి తెలుసుకున్నవాడు ఆత్మే గనుక ఆత్మ అవిక్రీయం గనుక అకర్త గనుక తెలుసుకున్నవాడు ఆత్మే గనుక ఈ తెలుసుకున్నవాడే ఈ జ్ఞానియే అకర్త దాని వివరణ నా దేహాది సంఘాత విద్వత్త తెలుసుకున్నవాడు అంటే విద్వాన్ తెలుసుకున్నవాని యొక్క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 నేను చిన్నప్పుడు ఒక ఆట ఒక ఆట చూశాను నేను ఏమిటంటే ఆట ఒక పెట్టిలో ఉంటుంది ఆ పెట్టిలో అనేక లివర్సు స్క్రూలు నట్టులు బోల్టులు ఉంటాయి ఓ రెండు మూడు రెంచెస్ కూడా ఉంటాయి స్పానర్స్ కూడా ఉంటాయి అదే పెట్టే ఓ బొమ్మ కూడా ఇస్తాడు పక్కన ఆ పెట్టిలో ఉండే ఆ లివర్స్ అన్నీ తీసుకుని ఆ బోల్ట్లో అన్నీ ఫిక్స్ చేస్తే మీరు ఏ బొమ్మ తయారు చేయొచ్చు దాంతో మీరు సైకిల్ చేయొచ్చు అలా చిన్న చిన్న బొమ్మల కింద చేయొచ్చు అవన్నీ సమకూర్చు ఇదో ఆట సో ఆ విధంగా అనేక మొక్కల్ని విడివిడిగా పడి ఉన్న మొక్కలన్నింటినీ చోటుకు చేర్చి నట్టులు స్కుడులు వేసి బిగించి తయారు చేసిన దానికి సంఘాతము పేరు దేహాది సంఘాతస్య ఇది ఒక సంఘాతము అసెంబ్లీ ఈ అసెంబ్లీలో ఏమున్నాయి దేహం ఉన్నది మధ్య మాంసాదులతో కూడిన దేహం ఉన్నది ఇంద్రియాలున్నాయి మనస్సు ఈ సంఘాతము జడమిది దీనియందు విద్వత్త అంటే తెలివి దాని లక్షణం కాదు దేహాది సంఘాతమునందు తెలుసు తెలుసుకుంటే లక్షణము దానికి లేదు ఇంకా మరి తెలుసుకు దేహాది సంఘాతానికి తెలుసుకునే స్వభావం లేకపోతే ఇంక తెలుసుకునే స్వభావం దేనికి ఉంటుంది కాబట్టి విద్వాంసుడు ఎవరు ఆత్మ ఆత్మ అవిక అకర్త కనుక విద్వాంసుడు అవిక్రియ అకర్త అంటే ఏమండీ మా ఊళ్ళో విద్వాంసుడు ఒక ఆయన ఉన్నారు ఆయన ఎప్పుడు నేను అకర్తనని చెప్పలేదు పైగా కర్తననే అంటూ ఉంటాడు మరి దాని మాట ఏంటి ఆయన విద్వాంసుడని నువ్వు ఎందుకు ఆయన ఏమని తాను కర్తనని చెప్పాడా తను అకర్తనని చెప్పాడా అంటే ఏదో మాట వరుసకి చెప్పడం కాదు పాయింట్ ఏదో మాట వలసకి ఏదో చెప్తారు ఇప్పుడు మాట వలసకి ఆటో ఆటో తెచ్చిపెట్టండి నేను అంటే ఆటోలో వెళ్ళేది ఆత్మ అని మీరు అడిగారు అనుకోండి అలాగంటే సందర్భం కాదు అతను సిన్సియర్గా హోల్ హార్టెడ్గా ఏం చెప్పాడు అంటే నేను కర్తనని చెప్పాడా ఆ కర్తనని చెప్పాడా అసలు ఆయన ధోరణ ఎలా ఉంది అంటే తా తానే చేస్తున్నట్టుగా ఉంది అయితే ఆయన విద్వాంసుడు కాదు ఆయన ఆయనకి స్వరూపం ఆత్మస్వరూపం తెలియలేదనమాట ఇక్కడ విద్వాంసుడు అంటే పుస్తకాలు చదివినవాడు అని డిగ్రీలు పట్టుకున్నవాడని కాదు ఇక్కడ విద్వాంసుడు అంటే ఆత్మస్వరూపం తెలుసున్నవాడు అని అభిప్రాయం కాబట్టి ఆత్మస్వరూపము తెలుసున్నవాడు ఆత్మ అయిపోతాడు ఆత్మస్వరూపుడైపోతాడు తెలుసు ఎందుకంటే వాడే ఆత్మ కనుక కాబట్టి ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదు కనుక ఆత్మజ్ఞాని ఎందుకు కూడా కర్తృత్వము ఉండదు అతిశేష్యాత్ అసంహత ఆత్మా విద్వాన్ అవిక్రియ ఇది ఈ పారిశేష్యము సంఘాతము అసంహతము ఈ పదాలు మీకు తెలియాలి ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉందండి ఈ ఫ్యాను ఏమిటో ఫ్యాన్ చెప్పండి అంటే ఒక రాడ్డు ఒక హబ్బు మూడు రెక్కలు ఇది ఫ్యాను అలా ఎలా చెప్పగలరు ఎలా చెప్పడం ఏంటండి అలా ఈ రాడ్డు తీసుకొచ్చి ఈ హబ్బు దాంట్లో ఫిక్స్ చేసి మూడు రెక్కలు ఫిక్స్ చేసాం అప్పుడు అయింది ఫ్యాన్ ఇది సంఘాతము రైట్ అయితే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 ఇప్పుడు ఈ తిరగడం అనేది ఇది కేవల సంఘాతమునందు ఉండదు కేవల ఆత్మ ఎందు ఉండదు కేవల ఎలక్ట్రిసిటీ ఎందు ఉండదు ఆ ఎలక్ట్రిసిటీ సంఘాతంలో ప్రవేశించినప్పుడు తిరగడం అనే క్రియొస్తుంది ఇప్పుడు ఈ తిరగడం అనే క్రియని దేని మీద వేద్దాం దీనికి కర్తెవరు అటు ఎలక్ట్రిసిటీ మీద వేద్దామా ఇటు సంఘాతం మీద వేద్దామా ఇదో పెద్ద మీమాంస మీరు కొంచెం లోతుగా ఆలోచించి దానికి ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకోరండి నేను ఆత్మకిను దేహానికి సెటిల్మెంట్ నే చేస్తాను ఈ ఎలక్ట్రిసిటీకి సంఘాతానికి మీరు సెటిల్ చేయండి నేను దేహానికి ఆత్మకి నేను సెటిల్ చేస్తాను ఇవన్నీ కూడా అవిచారిత రమణీయములు అంటే విచారం చేయొద్దు లోతుగా చూడొద్దు చాలా అందంగా ఉంటాయి విచారం మొదలెట్టారంటే సమస్య సుప్రభాతంలో అయిపోతుంది విచారంతో వెళ్ళొద్దు అది ఎలా దాని స్లేవల్లో దాన్ని విచారం చేయడం ప్రారంభిస్తే ఆల్ ప్రాబ్లమ్ అవిచారిత రమణీయం తెల్లవారు సో ఐదు గంటల నాలుగు గంటల ఇప్పుడు లేచేసుకొని ఇంకా నిద్ర అది ఉంటుంది ఒకప్పు కాఫీ తాగేసి సుప్రభాతం వల్లించేసి మన దాన్ని మనం లేచకపోవడం అది దివ్యంగా ఉంటుంది విచారంలో దిగొద్దు సంథింగ్ లైక్ దట్ అవిచారిత రమణీయము ఇది పూజ్య స్వామీజీ జోక్ నా జోక్ కాదు ఈ సుప్రభాత జోక్ అయింది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 కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనిషి అనేప్పటికీ ఈ మనిషిలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి సంఘాతము రెండు అసంహతమైన ఆత్మ సంఘాతంలో పార్ట్ కానటువంటి ఇప్పుడు ఎలక్ట్రిసి దీనికి పార్ట్స్ అంటారు ఫ్యాన్కి పార్ట్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ ఈజ్ ఇట్ ఎ పార్ట్ నో ఇట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ కాబట్టి ఇప్పుడు ఫ్యాన్లో ఎన్ని అంశాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి సంఘాతము అన్ అసెంబ్లీ ఆఫ్ ది పార్ట్స్ అండ్ సంఘా అసంహతము ఇప్పుడు ఫ్యాన్ రెక్క విరిగిపోయింది అనుకోండి ఫ్యాన్ పార్ట్లు అమ్మీవాడి దగ్గరికి వెళ్తే వాడు పార్ట్ ఇస్తాడు మీరు బిగించుకోవచ్చు ఎలక్ట్రిసిటీ పోయిందనుకోండి ఎలక్ట్రిసిటీ మూట కొనుక్కొచ్చి దీంట్లో బిగించడం కుదరదు కాబట్టి సంఘాతం కాదు అది అది సంఘాతంలో భాగం కాదు కాబట్టి ఆత్మ అసంహత సంఘాతంలో భాగం కానీ ఆత్మ సంఘాతము ఇవి రెండు ఉన్నాయి ఈ రెండింటిలో విద్వత్త అంటే జ్ఞానము సంఘాతానికి లేదు అని తేల్చాం ఇంకెవ ఇంకెక్కడ ఉంటుంది జ్ఞానం ఆత్మైంది ఉంటుంది అత పారిశేష్యాత్ అత అంటే ఇందువలన ఇందువలన అంటే సంఘాతమునందు విద్వత్ లేనందువలన పారిశేష్యాత్ ఇంక మిగిలింది ఆత్మే కనుక మిగిలింది ఆత్మేగన రాజుగారికి పెద్ద భార్య అయ్యేందుకు ప్రీతి ప్రీతి లేదు అంటే అర్థం ఏంటి చిన్న భార్య అయ్యేందుకు ప్రీతి మెండు అని అర్థం దానికి పారిశేష్యయాయానికి సూ దృష్టాంతం అది సంఘాతమునందు విద్వత్త లేదు ఇంక ఇప్పుడు విద్వత్త ఎక్కడ ఉన్నట్టు ఆత్మయందు ఉన్నది ఆత్మ విద్వాన్ ఆత్మయే విద్వాన్ తెలుసుకున్న జ్ఞాని ఎవరు ఆత్మయే ఆత్మా అవిక్రీయ ఆత్మ అవిక్రీయము ఏ వికారములు లేని